సో అలాంటి కోశము హృదయము ప్రతి వాడికి ఉన్నది ఈ కోశం మా దగ్గర ఈ వెళ్త లేదు ఆ వెళ్త లేదని మనుషులు ఎంత ఉన్నా కూడా సంతృప్తి అనేది లేకుండా ఆ పూట భోజనం చేసిన వాతాం గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు రాత్రి భోజనం ఎక్కువ వస్తుందో లేదు బట్ పది తరాలకు కావాల్సిన భోజనం వ్యవస్థ అయిపోయి ఉన్నవాడు ఎలాగ బతకడం ఎలాగానే ఇన్సెక్యూర్గా భయపడుతూ ఉంటాడు సో దట్ కోసం ఈజ్ విత్ ఇట్ ఈస్ విత్ ఎవ్రీబడి సో ఇది హిరణ్యయే అంటే బంగరు పెట్టే బంగరు అంటే జ్యోతిర్మయే అని అర్థం ఇక్కడ వేదంలో హిరణ్యం అంటే తేజస్సు జ్యోతి జ్యోతి అనే రాబోతుంది కదా జ్యోతిషాం జ్యోతి సో జ్యోతిర్మయము అంటే ప్రకాశమయము మయం అంటే నిండా నిండి ఉన్నది జలమయము అంటే అంత జలం నిండిపోయిందని అర్థం అలాగే ప్రకాశమయము జ్యోతిర్మయము అంతా నిండిపోయిందని అర్థం మయా అనే పదానికి మయక్ట్ అని ప్రత్యయం సో అంతా నిండి ఉన్నది అనే అర్థంలో మయక్ సో జ్యోతిర్మయము అదంతా కూడా జ్యోతిషే ప్రకాశమే ఏం ప్రకాశం అనుకున్నారు బుద్ధి విజ్ఞాన ప్రకాశే అది బుద్ధే విజ్ఞానా ప్రకాశ బుద్ధి ఎందు మీకు అలలు అలలుగా విజ్ఞానాలు పుడుతూ ఉంటాయి విశేష జ్ఞానాలు జ్ఞానములు ప్రత్యాలు థాట్స్ సంకల్పాలు అలా పుడుతూ ఉంటాయి వీటన్నింటికీ ప్రకాశాన్ని ఇచ్చేటువంటి ప్రకాశం వీటన్నింటికీ కూడా తెలుపుడు ప్రకాశం కానీ సినిమా తెర మీద అలాగే సినిమా తెర మీద ఏవేవో ప్రకాశిస్తూ ఉంటాయి అవన్నీ డేట్లో ప్రకాశిస్తున్నాయండి ఆ ప్రాజెక్టర్ లైట్ బల్బ్ దాని ప్రకాశంలో ప్రకాశిస్తున్నాయో సినిమా ది మీద హీరో ప్రకాశిస్తున్నాడు హీరో ప్రకాశిస్తున్నాడా లేదా ప్రకాశించకపోతే హీరోని మీకు ఎలా తెలిసింది ప్రకాశిస్తున్నాడు విలన్ ప్రకాశం బాగులేదండి వాడు యాక్షన్ బాగులేదన్నాడు బాండి యాక్షన్ బాగులేదనే సంగతి తెలిసింది వాడు ప్రకాశిస్తే తెలుస్తుందా ప్రకాశించకపోతే తెలుస్తుందా కాబట్టి బాగుందని అన్నప్పుడు ఓవర్ యాక్ట్ చేసి పాడు చేసాడన్నప్పుడు బాగుందన్నప్పుడు మీరు ఎలాడే దాన్ని అది ప్రకాశిస్తూ ఉండాలి ప్రకాశించాలి అంటే ప్రకాశమో ఉండాలి ప్రకాశం ఉంటే ప్రకాశిస్తుంది లేకపోతే ఆ ఫిలుము దానదాన ఏమి ప్రకాశించదు అలాగే ఈ బౌద్ధ ప్రత్యయములు అంటే బుద్ధిలో పరంపరగా వచ్చేటువంటి ప్రత్యయములన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి ఆ మూల ప్రకాశము అదే హిరణమయము అదే పెట్టే ఖజానా పరే కోసే పరే చాలా గొప్ప ఖజానా దేహము ఖజానా అనుకుంటారు కొంతమంది దేహము ఖజానా ఎందుకు అవుతుంది స్టక్ విత్ ఎ బాడీ పీపుల్ వెరీ అన్ఫార్చునేట్ వీఆర్ వీఆర్ ఇంప్రెజ్ వీఆర్ ప్రెజెనర్స్ ఆఫ్ ఎ బాడీ ఇప్పుడు పన్ను పోటు వచ్చిందనుకోండి కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ వై వైకాన్ షూ ఎస్కేప్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ ఐ విల్ సి నో యూ కెన్ నాట్ ఎస్కేప్ యోట్ బేర్ విత్ లేకపోతే ఏదో మందు ఏదో వేసుకోవాలి ఒకసారి రాత్రి ఒంటి గంటకి పన్ను పోటు వచ్చింది నాకు ఎప్పుడో పాత కాలం మాకు ఇప్పుడుంటే ప్రికాషన్స్ తీసుకున్నాం ఓసారి అనుభవం అయింది అనమాట పండుగండి పన్ను పూట వస్తే ఏం చేయాలి పట్టుడు సో ఆ పన్ను పూట ఎంత గట్టిగా వచ్చిందంటే కూర్చో పడుక్కోవడం మాట అలాంటి పెట్టి కూర్చోవడం కూడా సంభవం కాదు నెప్పు ఎక్కువగా ఉంటే సో తేలు కుట్టి చూడండి కూర్చుని అలా కుట్టు అంటే సో అలా తేలు కుట్టినట్టే అప్పుడు అప్పుడు ఏం చేయాలంటే బాగా నొప్పు ఉన్నప్పుడు దానికి ఒక ఉపాయం అవుతుంది ఆ ఉపాయం ఏంటంటే ఇట్నించటో అట్నించేటూ పచార్లు చేయటం పచార్లు చేస్తూ రామ రామనామాన్ని ఇచ్చిన మీరు రామనామంలో ఉండేటువంటి మహిమ మీకు అప్పుడు తెలుస్తుంది మీరు ప్రాక్టీస్ చేస్తు ఇంకా ఏ నామానికే ఆ పవర్ లేదు రామా అనే నామానికే ఉన్న పవర్ రామా రామా అంటే ఇట్నించటటు అట్నించటూ పచారులు చేస్తే ఆ నొప్పి కొంత సో వీఆర్ ఇంప్రిసెంట్ ఇన్ ది బాడీ విఆర్ ప్రిజనెన్స్ ఆఫ్ ది బాడీ వి కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది బాడీ సో ఆ బాడీని యూ హెడ్ టు మెయింటైన్ ఇట్ ఎందుకంటే ఉన్న సాధనం అది ఈ జీవితానికి ఈ జీవనయాత్రకి ఉండేటువంటి పడవ ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఎన్ని లీక్స్ ఉన్నా ఎన్ని హోల్స్ ఉన్నా ఉన్న పడవ ఏదో అది పడవ ఉన్న పడవని తిట్టుకుంటూ కూర్చుంటేలాగా ఇప్పుడు సౌద్రిజ్యంలో ఉన్నారు పడవలో ఉంటారు ఈ పడవ బాగులేదు అని తిట్టితే ఉన్న పడవ ఉన్నారు ఒకటి సో దాన్ని తిట్టడం కానీ చేయాల్సిందే దాన్ని మెయింటైన్ చేసుకోవటం అలాగని దాన్ని ట్యాంపర్ చేయనక్కర్లేదు అది కోశము ఇట్ హ్యాజ్ ఇట్స్ వాల్యూ బట్ ఇట్ ఈజ్ నాట్ పదే కోశే పర కోశం అది కాదు కొంతమంది దే ఆర్ కమిటెడ్ దేర్ ఇమోషన్స్ చాలా కమిట్మెంట్లో ఉంటారు తమ ఇమోషన్స్ నా కోరిక తీరావాల్సిందే నా మాట చెల్లుబాటు కావాల్సిందే అందరూ నేను ఇంట్లో నేను చెప్పినట్టు చేయాలి అని ఒక రకమైనటువంటి రాజ్యాన్ని వెళ్తూ ఉంటారు ఇంట్లో అందరూ ఇంట్లో వాళ్ళందరూ దే దే ఆర్ ఆల్ కాషస్ ఎందుకో తెలుసునండి ఇతని ఇమోషన్స్ డిస్టర్బ్ కాకూడదు సో ఆ రకంగా చెనులు తమ ఇమోషన్స్ని పరిరక్షించుకుంటూ ఉంటారు మనస్సుని మీరు అలా ట్యాంపర్ చేయటం అనవసరం మనస్సు ఇట్ ఈజ్ నాట్ మన స్వరూపం కానే కాదు మనస్సులో ఒకప్పుడు ఒక ఉల్లాసం కలిగిందనుకోండి పోతుంది ఆ ఉల్లాసం ఆయన నిలబడేది ఏం కాదు ఇంకోప్పుడు దుఃఖం కలిగిందనుకోండి పోతుంది అది పోతుంది కాబట్టి ఈ మనస్సు కంటిన్యూస్లీ చేంజింగ్ థింగ్ కాబట్టి దాంట్లో ఉండే ఇమోషన్స్ మీద మనం పెద్ద కమిట్మెంట్ దానికి అక్కర్లేదు వాటి వాటికి కట్టుబడి ఉండక్కర్లేదు మనకి ఎవరైనా ఉల్లాసం కలిగించారనుకోండి శుభం ఎవరైనా కోపం కలిగించారనుకోండి శుభం Uh, say om and move on. Don't be, don't be committed or tied to or stuck with a given emotion unnecessary. Emotions are all in the same way. That's not the human being. Human being human being is the human being. Human being is the human being. Human being not an antima is the human being. Antima being Prior to the mind, పరేర్ క్వశ్చన్ కాన్ష ప్రేయర్ టు మైండ్ మీరు ఆలోచించండి మీరు మనస్సు ఆలోచన చేస్తూ ఉంటుంది ఏవేవో ఆలోచనలు పుడుతూ ఉంటాయి ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ ఇట్ దట్ వాస్ ప్రేయర్ టు ది మైండ్ ప్రేయర్ టు ది మైండ్ దట్ ఈజ్ ది ఫార్ములా మంత్రం ఆలోచన రాగానే వాట్ ఈజ్ ఇట్ దట్ వాస్ ప్రేయర్ టు ది మైండ్ డోంట్ బి కమిటేట్ టు దట్ థింకింగ్ డోంట్ బి కమిటేట్ టు ది థాట్ థాట్ కమిట్ అయితే థాట్ అంటే ఏవో ఏదో ఉంటుంది దాంట్లో సమ్ కంటెంట్ విల్ బి దే సమ్ యూస్లెస్ థింగ్ విల్ బి దే అది పెద్ద విషయం కాదు ప్రేయర్ టు దట్ థాట్ వాట్ వాజ్ ఇట్ అది అసలైన ఖజానా పరే కోసే ఇప్పుడు ఇది ఎలాగంటే చిన్న ఇప్పుడు తండ్రి ఇంటికి వచ్చాడు అనుకోండి ఓ ఇంత పీచిమిఠాయి పొట్టాలు పట్టుకొచ్చాడు అనుకోండి జీతం తీసుకుని ఓ ఇంత పీచిమిఠాయి పొట్లాలు పట్టుకుని వచ్చాడు పిల్లలు ఏం చేస్తారు ఆ పీచుమిఠాయి పొట్లాలు వెంటబడతారు అవి అవి దిట్టంగా కనబడుతూ ఉంటాయి పెద్దవిగా ఎర్రగా కూడా ఉంటుందని రంగు వేసి అయితే కో భార్య షీనోస్ పెట్టారు ఈ పీచిమిఠాయి పట్లాలకి మూలంలో అసలు కోసం వేరే ఉంది షీనోస్ ఆవిడ పీచుమిట్టాయి కొట్లాలని అంటకూడదు ఆవిడ ఉంటుందా ఆవిడ తీసుకున్నా ఇచ్చే పిల్లలు ఆడే మీరు పంచుకుంట్రా తినండ్రా అని కట్ట తీసుకెళ్ళేవాళ్ళు మోహన్ పారస్సు పారస్ ఏది నీ జీతం జాగ్రత్తగా తీసుకొచ్చేవా ఇంకేజీ లేకపోతే ఇంక పెట్టావు సంగతి షీ నోస్ షీ హాస్ టు రన్ ది ఫ్యామిలీ సో పదే కోషే ఆ సంకల్పాలున్నాయి చూసారా ఏమి సంకల్పాలు ఎందుకు పనికిన సంకల్పాలు కూర్చుని పావు వంట కూర్చుని మీరు ఆలోచన చేశారు చేస్తూనే ఉంటారు కదా అలాగా ఏమిటి మీరు ఏమిటి ఆలోచన చేశారు ఏవేవో ఆలోచన చేశారు ఓకే వట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ ది టు మినిట్స్ థింకింగ్ సున్నా ఇదిగే మనస్సు కల్లోలావడం తప్పించి ఎందుకు పనికిరదు కాబట్టి సో ది కంటెంట్ ఆఫ్ ది మైండ్ ఈజ్ నాట్ ది కోశం ది కోశం ఈజ్ ప్రయర్ టు ది మైండ్ ఆత్మ స్వరూపము అహమ్మనేటువంటి ప్రత్యయం దేని నుంచి ఆవిర్భవిస్తుందో అది పరే కోశే హిరణ్మయే పరే కోశే దాన్ని కోశం అని ఎందుకన్నారంటే చాలా విలువైన పెట్టుకుంటారు దాంట్లో ఇందాక పెట్టి అన్నాం చూడండి చాలా విలువైన పెట్టుకుంటారు ఖజానాలో నిధిని పెట్టుకుంటారు స్టోర్ స్టోర్ రూమ్ స్ట్రాంగ్ రూమ్ శంకరు అంటున్నారు ఇవ అసేహే ఇప్పుడు క్షత్రియులు సంకరణ కాలంలో ఇంకా రాజులు రాజ్యాలు ఏవో ఉండి ఉంటాయి క్షత్రియులు వాళ్ళు విలువైనటువంటి కత్తిని ఒక కోశంలో పెట్టుకునేవారు కోశం అంటే ఒరాక్ ఒరా వర వాటెవర్ దాంట్లో పెట్టుకునేవారు సో ఆ కత్తి చాలా విలువైంది చాలా పదునైంది చాలా ప్రకాశమైనది వెరీ పవర్ఫుల్ హైలీ వాల్యుయబుల్ అందుకోసము దానికి ఒక కోశాన్ని భద్రం చేసి పెట్టుకునేవారు అలాగే ఈ హృదయము అనే కోశంలో ఆత్మచైతన్యము ప్రకాశిస్తూ ఉన్నది అదే బ్రహ్మ ఈశ్వరుడే ఈ హృదయంలో ప్రకాశిస్తున్నాడు ఇది మనం గుర్తించాలి ఏతే హృదయాన్ని క్లీన్గా పెట్టుకోవాలి హృదయాన్ని క్లీన్గా పెట్టుకుంటే ఆ ఈశ్వరుడు సాక్షాత్కరిస్తాడు ఎందుకంటే ప్రకాశిస్తున్నాడు ఆల్రెడీ ప్రకాశిస్తున్నాడు తర్వాత ఆత్మస్వరూపోపలబ్ధి స్థానత్వా తత్పరం పరం తత్ ఓకే సర్వాభ్యంత సర్వాభ్యాంతరత్వా తస్న్విరం అవిద్యాశేషదోషరజోమలవర్జితం బ్రహ్మా ఓకే సో ఈ కోశమున్నదే హృదయము ఇది పరం పదే కోశే పరం చాలా గొప్పది పర అంటే గొప్పది ఏమిటి గొప్పదానికే ఏంటండి ఆత్మస్వరూప ఉపలబ్ధి స్థానం ద్వారా మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటే ఉపలబ్ధి అంటే తెలుసుకోవటం ఆత్మస్వరూపము ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలనుకుంటే మీ స్వరూపము పూర్ణము ఎక్కడ తెలుసుకుంటారు మార్కెట్కి వెళ్ళి తెలుసుకుంటారా లేకపోతే బజార్కి వెళ్ళి తెలుసుకుంటారా మీ స్వరూపం పూర్ణము అనే సంగతి మీ హృదయంలో మీరు ఆ సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి కనుక ఆత్మస్వరూపమును తెలుసుకోవాలంటే ఆ తెలుసుకునేదానికి స్థానము హృదయమే అందు అది పరే అసలైనటువంటి ఖజానా అదే ఆ సంపదని మనం వృథా చేసుకోకూడదు అది వృధా అయ్యే ఉపాయం ఏమిటంటే కామన్న భోగాల వెంట వాటి వెంట సంసారంలో పడుతూ ఈ సాంసారికములైనటువంటి ఇమోషన్స్ ఏవైతే కామక్రోధాదులు ఉంటాయో వాటికి లొంగిపోయి మనం దీనికి దూరంగా బతుకుతూ ఉంటే ఆ విధంగా దాన్ని మనం ఆగా ఆ నిధిని మనం వేస్ట్ చేసుకుంటూ కాబట్టి ఆ నిధిని మనం వెతికి పట్టుకోవాల్సి సో పరం తర్వాత ఇంకా పరమ్మను ఎందుకన్నాడంటే సర్వ ఆభ్యంతరత్వాది ఇది ఆల్రెడీ నేను మీకు మనవి చేసేసాను అన్నిటికంటే అంతర అభ్యంతరము అది దేహము కంటే లోపల లోపల అంటే దేహము కంటే సూక్ష్మము అభ్యంతరము అంటే అంతర్శానికి అర్థం ఏంటంటే లోపల లోపల అంటే అభిప్రాయం సూక్ష్మము మోర్ వాల్యుయేబుల్ ఇప్పుడు డైమండ్ రింగ్ పెట్టిన ఓ పెట్టిలో పెట్టిస్తా ఆ పెట్టిని ఆ డైమండ్ రింగ్ పెట్టిన పెట్టిని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేసిస్తా ఆ ప్లాస్టిక్ బ్యాగ్ని మీరు కూరల సంచులో పెట్టి తీసుకొస్తారు ఏమంటే ఇప్పుడు విలువైనది ఎక్కడున్న కూరల్సంచి విలువైందా కాదు ఆ లోపల ఉండే ప్లాస్టిక్ బ్యాగ్ విలువైందా కాదు ఆ లోపల ఉండే పెట్టి విలువైందా కాదు ఆ లోపల ఉన్నటువంటి డైమండ్ రింగ్ విలువైంది అది ఆ విధంగా దేహము దేహముల మూలంలో ఇంద్రియములు ఉన్నాయి ఇంద్రియముల మూలంలో ప్రాణమున్నది ప్రాణములకు మూలంలో మనస్సు ఉంది అది ఇంకా రివర్స్ కూడా చెప్పచ్చు ఇంద్రియాలకు మూలంలో మనస్సు ఉంది మనస్సుకు మూలంలో ప్రాణం ఉన్నది అయితే ప్రాణము మనస్సు పారాలవర్గా చెప్పచ్చు డబల్ మేట చాంద్రోగ్యంలో ప్రాణమే మూలంగా చెప్పారు మనస్సు ప్రాణబంధనం హిసోమ్య మనహా అని సో దాని మూలంలో ఆత్మచైతన్యము కలదు అంటే మూలంలో ఉందంటే అది ఉండబట్టే ఇవన్నీ ఉన్నాయని అభిప్రాయం కాదు చూండి పెట్టి అంటే మళ్ళీ పెట్టే అవతల పారాయచ్చు ఇక్కడ అలా అవతల ఏమీ లేదు దేహం అవతల పారస్థితి ఏమీ లేదు దేహం అనేది వేరే ఏమీ ఉండదు ఆత్మలో విలీనం సో సర్వ ఆభ్యంతరత్వాత అన్నిటికంటే కూడా ఆంతరమైనది సూక్ష్మమైనది విలువైనది ఆత్మచైతన్య అంటే దాన్ని కాపాడుకోవాలి అనే అభిప్రాయం అరే కోశే అని ఆ ఖజానా అని చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే మరి విరివేడా నీకున్నటువంటి నిధి ఇదే ఈ నిధిని నీవు పాడు చేసుకోవచ్చు మరి ఎలా పాడవుతుంది సంసార విషయాల్లో కలమున్కలుగా ఉంటే ఈ నిధి పాడైపోతుంది సో లంచాలోవి పుచ్చుకుని బయట నిధి పోగేస్తాడు ఈ నిధిని పోగొట్టుకుంటాడు షీ లాస్ట్ ది సోల్ బట్ ఏ అండ్ ఏ మిలియన్ అన్నట్టు అయితే మిలియన్ రూపాయలు సంపాదించాడు భార్యతో మాట్లాడే ఏడాది అయింది పిల్లల్ని పలకరించి ఆరు మాసాలు అయింది మిలియన్ సంపాదించాడు తన దేవుడి ముందు కూర్చుని ప్రార్థన అసలు ఏమిటో ఎరగడు సో అంతర్ముఖత ఏటో ఎరగడు మిలియన్ సంపాదించాడు ఏం చేసుకుంటాడు మిలియన్ He has to... Uh, later he will discover దట్ uh, I told you, he హీ హీ గెయిన్ ద మీడియం బట్ లాస్ట్ ది సోల్ సో కాబట్టి అసలైన ఖజానా ఆత్మస్వరూపము హృదయము ఈ లోపల ఉన్నటువంటి హృదయము దాన్ని పవిత్రంగా తిగట్టుకోవాలి దాన్ని కలుషితం చేసుకోకూడదు ఎవరో ఎవలాడడానికి వస్తారు వాడిని ఆశీర్వదించేసి ఎందుకంటే వాటితో దెబ్బలాగారనుకోండి ఇప్పుడు ఏమిటవుతుంది హృదయం కలుషితం హృదయం కలుషితం అయితే హూ హూ ఈస్ ది లూసర్ ఐఎమ్ ది లూసర్ నాట్ ది అదర్ పర్సన్ ఐఎమ్ ది లూసర్ వాడి వాడి ప్రయోజనం వాడి పర్పస్ ఏది వాడి పర్పస్ ఏంటంటే మన మనస్సుని కలుషితం చేయడమే వాడి పర్పస్ అండ్ నౌ యూఆర్ హెల్పింగ్ టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్ ఒక ఆయన ఉన్నారు నా మనస్సు కలుషితం చేయాలని ప్రయత్నం చేశారు నేను సపోజ్ లొంగిపోయాను అనుకోండి ఆయన పర్పస్గా సర్వ్ చేసిన వాడు అయ్యాను నేను ఆయన మహానంద పడతాడు బాగా ఇంద్ర వీడికి అనేది దీన్ని చూడు నేను వీడికి టీ ఇచ్చి వాడిని కొంచెం రెచ్చగొడతాను చూస్తూ ఉంటుంది వాడి ఇంకొకటితో చెప్పి మరీ వస్తుంది రైట్ చెప్పొచ్చి వీడికి వీడికి ఏదో సంథింగ్ హీ పుట్స్ ఇన్ టు మైండ్ వీడి ఎక్సైటెడ్గా గెంతులు వేస్తూ ఉంటాడు అప్పుడు మళ్ళీ వడి వెళ్ళి నేను చెప్పానా నీకు వరిజంత గెంతులే ఇస్తానని అదుపు వేస్తున్నాడు చూసుకోకూడదు దిస్ ఈజ్ హౌ వీ లివ్ సో మన హృదయాన్ని మనం కలుషితం చేసుకోకూడదు అది కోశము పదే కోశే పెద్ద ఖజానా అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు దాన్ని పరిరక్షించుకోవాలి సపోజ్ కోడలు అత్తగారితో డబ్బులు పడుతుందనుకోండి పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఈ కోశం కలుషితం అత్తగారు కోడలు కేసి అలా చూపులు చూస్తూ ఏమిటి తప్పు పట్టాలా అనో లేదో అలా ఉందనుకోండి ఈ కోశం కలుషితం అయిపోతుంది ఆకే కోడల మీద అధికారం జరాయించడమే మిగులుతుంది కానీ కోశం వేసుకో ఆ కోడలు అధికారాది ఎలాగిపోతుంది అది మిగిలిది ఎలాగో కాదు అసలైన తత్వము పోయే ఈ సాంసారికమైన విషయము పోయే ఉభయ భ్రష్టత్వం సిద్ధిస్తుంది కాబట్టి ఈ దీన్ని రక్షించుకోవాలి ఆ కోస శబ్దాన్ని వాడంలో ఉండే అభిప్రాయం ఇది ఖజానా అని పరిరక్షించుకోవాలి ఓకే దాని ఎందు బ్రహ్మ ఉన్నది తస్మిన్ బ్రహ్మ ఇటువంటి బ్రహ్మండి వేర్రాజ్యం ఏ దోషములు లేనివి ఏ దోషములు లేనివి అంటే ఏ ఏ చెప్పండి నువ్వు నీ గురించి ఎన్ని దోషాలు అనుకుంటున్నావో అవి ఏవి కూడా బ్రహ్మాత్మ ఎందు లేవు అది లేదా ఓ ఉదాహరణ చెప్పండి అవిద్య నేను అజ్ఞానిని నువ్వు అనుకుంటున్నావా అనుకుంటున్నావు ఓకే ఆ దోషము నీ స్వరూపంలో లేదు ఎందుకంటే నీవు నేను అజ్ఞానినే నువ్వు నాకు అజ్ఞానము ఉన్నది అని తెలిసిందంటే నువ్వు జ్ఞానం అవుతావా అజ్ఞానం అవుతావా ది వెరీ ఫస్ట్ స్టెప్ ఇన్ లెర్నింగ్ ఈజ్ To know that I do not know. In my debo, I have to say that I do not know. One who doesn't know, and does not know that he does not know, is a fool. One who does not know, but knows that he does not know, is a student. The difference between the student and the student is a fool. సో ఈ విధంగా ఇంకా ఏవో ఇలాగే యూ కెన్ స్పిన్ వర్డ్స్ వన్ హూ నోస్ అండ్ నోస్ దట్ హీ నోస్ ఈజ్ అ టీచర్ ఏదో నేనే అలా కల్పించి చెప్పాను ఎక్కడో ఇలాగ చూసుకుంటాను కాబట్టి యు ఆర్ నాట్ అ జ్ఞాని యు ఆర్ ఎల్యూమినేటర్ ఆఫ్ అజ్ఞాన అజ్ఞానాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆత్మతత్వం తర్వాత పాపము ఆత్మ ఎందు పాపము ఉందనుకుంటే అదే పెద్ద పాపం ఇంకా అంతకంటే వేరే పాపం ఇట్ ఈజ్ అ సిన్ టు కాల్ ద హ్యూమన్ బీయింగ్ ఎస్ సిన్నర్ అని అన్నాడు స్వామి వివేకానంద యు ఆర్ డివైన్ యు ఆర్ నాట్ సిన్ ఆర్ సిన్నర్ ఆర్ వాట్ ఎవర్ దెర్ ఇస్ నో సిన్ ఇన్ యూ యు ఆర్ డివైన్ మరి మేమేవో దోషాలు చేసాం ఆ దోషములన్నీ కూడా అంతఃకరణములో ఉంటాయి చేసేది అంతఃకరణం అనుభవించేది అంతఃకరణం కర్త అంతఃస్కరణం భోక్త అంతఃకరణం ఆత్మ ఎందుకు కర్తృత్వం హోక్తృత్వాలు లేవు ఆ సత్యం నువ్వు తెలుసుకోవడమే ఆలోచించబట్టి ఏ దోషములు లేవండి దోష రజోమల వర్జితం దోషములు రజోగుణము రజోగుణ ప్రధానంగా ఉంటాయి రజోగుణం అంటే అర్థం ఏంటో తెలిసిన కామనలు ఆ కామనలను తీర్చుకునేటువంటి యాక్టివిటీ వాటికి రజోగుణం అంటే రజోగుణ లక్షణం అంటే మీకు నేను సాలరూపంగా సందర్భం లేని కామనలు ఆ కామనలు తీర్చుకుందుకు ప్రయత్నం కామన్ ఉంటే కామన్ అంటే యు కెనాట్ సిట్ ఐడియల్ యూట్ వర్క్ ఫర్ ఇట్ కామన్ ఉంటే మీరు వర్క్ చేయొద్దండి ఇప్పుడు మీరు హైవే ఇంట్లో ఉంటున్నారు మేడం మీద ఇంకో బెడ్రూమ్ కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అనుకోండి ఓకే యూహటు వర్క్ ఫర్ ఇట్ ఎందుకు ఇంకో రూమ్ ఉన్న దాంట్లోనే కాలక్షతం చెప్తాం ఇన్నేళ్ళుగా ఇప్పుడు తక్కువైందా భగవద్గీత చదువుకున్నాం ఈ బెడ్రూమ్లో అన్నీ ఎందుకు అనుకున్నారనుకోండి ఓ యు ఆర్ ఫ్రీ ఇది యాసింపు యాసి మనిషి తీరు కూర్చుని కామన రేఖ రేకెత్తించి వాడి వెనకాల పడి నాకు టైం లేదు నా క్లాస్కి వెళ్ళడానికి టైం ఏదో ఏదో చెప్పుకోవడం క్లాస్కి వెళ్ళడం అంటే నా అభిప్రాయం ఆత్మశాస్త్రాన్ని అధ్యయనం చేయటం క్లాస్ కళ్ళు ఉంటే ఈ క్లాస్కి రావటం అనేది తాత్పర్యం కాదు అందరూ వచ్చేసి ఇక్కడే కూర్చోవాలన్న అభిప్రాయం కదా ఐఎమ్ నాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి టైం లేదు అన్నింటికీ టై కదండి డబ్బు సంపాదించి అడావులో ఉన్నాడు పిల్లలతో మాట్లాడడానికి టైం లేదు పిల్లలతో పలకరింపడానికి టైం లేదు వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ ఏం చేసుకుంటాడు ఈ డబ్బంతా ఇప్పుడు సంపాదిస్తున్న సగం సంపాదించి రోజు భార్యతో పిల్లలతో గంటసేపు గడిపితే దట్ ఈజ్ ఎ లైఫ్ కాబట్టి సో ఈ దోషములు రజోగుణ దోషములు ఆత్మస్వరూపమునందు లేవు అవన్నీ అంతఃకరణముందు కల్పించబడినవే సో అది ఓకే బ్రహ్మ బ్రహ్మ అంటే ఏదో పెద్ద బండరాయిలాగా ఉంటుందని మీరు అనుకోద్దు సర్వమహ అదే ఆయన అంటారు అందాము సర్వమహత్వా సర్వాత్మత్వాచ్చ అది బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే అన్నిటికంటే గొప్పది అది బ్రహ్మ అన్నిటికంటే గొప్పది అంటే ఏమిటి ఇప్పుడు అన్నీ ఏమి ఉన్నాయి చెప్పండి అన్నీ ఏమున్నాయి అన్నీ ఏమున్నాయండి పంచభూతాలు ఉన్నాయి మీరు నేను అనుకుంటున్న దేహము పంచభూతాలే జగత్ అనుకుంటున్నటువంటి చుట్టుపక్కల ఉండేది కూడా పంచభూతాలే ఈ పంచభూతములు కంటే గొప్పది ఆ పంచభూతములనుకు కారణమైనది అది బ్రహ్మ సర్వ మహత సో ఆ బ్రహ్మ ఎక్కడ ఉన్నది మీ హృదయము ముందు ఉన్నది ఇప్పుడు మీరు గమనించండి జస్ట్ యూ థింక్ అబౌట్ ఇట్ భావన తర్వాత చూడొచ్చు జస్ట్ యూ యాక్సెప్ట్ ఇట్ అండ్ ప్రొసీడ్ పంచభూతాలు ఉన్నాయి కదా చుట్టూను ఈ పంచభూతములు చైతన్యం నుంచి పుట్టాయనుకోండి జస్ట్ యూ అండర్స్టాండ్ ఇట్ సాంఖ్య ప్రక్రియ ది ది మెటీరియల్ ఈజ్ బోర్న్ ఫ్రమ్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఈజ్ బోర్న్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ అది కూడా స్థూలము స్థూలం నుంచి పుట్టదు స్థూలం సూక్ష్మం నుంచి పుడుతుంది స్థూలం స్థూలం నుంచి పుడుతుంది అనుకునేవాడు వాడు పదో తరగతి కూడా పనికిరాడు ఐదో తరగతి కూడా రాడని నెక్లెస్ ఎక్కడి నుంచి పుట్టిందంటే బంగారం నుంచి పుట్టింది ఇది స్థూలమే అది స్థూలమే ఆ లెవెల్లో ఆగిపోతుంది కూడా ఎప్పుడు సూక్ష్మం నుంచి పుడుతుంది సో ఇది ఎలాగంటే కండలు పెంచేయడం అనుకోండి ఈ కండలు ఎలా పెంచేట రోజు గుడ్లు తిని కండలు పెంచాయి గుడ్లు తిని కండలు పెంచేస్తాడా గుడ్లు నువ్వు తిని పెంచు గుడ్లు తిని కండలు పెంచడం కాదు ఆ తిన్న గుడ్లునే అరిగించుకునే ప్రాణశక్తి ఉండాలి ఆ ప్రాణశక్తిని ఆ విధంగా తర్ఫీదిచ్చే మనశ్శక్తి సంకల్పశక్తి ఉండాలి అక్కడి నుంచి వస్తాయి కండలో స్థూలం నుంచి స్థూలం రాదు సూక్ష్మం నుంచి స్థూలం వస్తుంది ఓకే జగత్తు పంచభూతాలు స్థూలము ఇంట్లో కూడా ఆకాశము తేజస్సు ఇవన్నీ సూక్ష్మాలే సో స్థూలము మీకు పృథివీ జలము వాయువు వాయువు కూడా స్థూలమే ఈ మెటీరియల్ థింగ్ ఇంకా అక్కడి నుంచి తేజస్సు ఆకాశము సూక్ష్మములే సో ఈ స్థూల జగత్తు సూక్ష్మమైనటువంటి శక్తి నుంచి పుట్టింది ఆ సూక్ష్మశక్తి అంతకంటే సూక్ష్మతరమైన తెలివి ఇంటెలిజెన్స్ నుంచి పుట్టింది ఓకే నవ్ దిస్ మచ్ యూ యాక్సెప్ట్ దట్ ఇంటెలిజెన్స్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ బ్రహ్మ ఓకే ఇప్పుడు నవ్ యూ టెల్ మే ఆర్ యూ ఇంటెలిజెంట్ ఆర్ ఆర్ యూ సంథింగ్ ఎల్స్ యు ఆర్ ఫస్ట్ అండ్ లాస్ట్ యు ఆర్ ఐన్ ఇంటెలిజెంట్ బీయింగ్ There is intelligence in you. You are దెర్ ఇస్ ఇంటెలిజెన్స్ ఇన్ యూ యూఆర్ ది ఇంటెలిజెన్స్ ఇప్పుడు బ్రహ్మ ఎక్కడుంది మీ అందు దట్ ఈస్ మర్ ఇంట్రెస్ట్ కాబట్టి సర్వమహత్వాత్ సర్వమునకు సర్వము కంటే ఉత్కృష్టమైనది సర్వమునకు కారణమైనది సర్వాత్మత్వాత్ ఇప్పుడు బంగారము ఆభరణములన్నిటికీ కారణము ఓకే ఆభరణములన్నింటి రూపంగా ఏది ఉంటుంది బంగారమే ఉంటుంది సర్వాత్మ సర్వరూపంగా అదే ఉంటుంది కారణం అంటే అర్థం అదే కారణం అంటే అంతకంటే ఇంకేమీ లేదండి దట్ ఈజ్ ది కారణం కార్యములన్నింటి రూపంగా ఉండేదే కారణము కాబట్టి కారణమును మీరు సర్వాత్మ అనొచ్చు ఆభరణ ప్రపంచమునకంతకీ ఆత్మ ఏమిటి పొందాల అదేవిధంగా ఈ జగత్తుకంతకీ కూడా ఆత్మ బ్రహ్మ సర్వాత్మ సర్వమహత అట్టి బ్రహ్మ నిష్కలం నిర్గత కలాస్మాత్తత్ నిష్కలం నిరవయవమిర్థ మొదటిది బహుళీ సమాసం ఆయన విగ్రహవాక్యం వ్యాకరణం విద్యార్థులకు ఉపయోగపడుతుంది నిష్కలం అంటే నిర్గత కళా ఎస్మాత్తత్ ఎస్మాత్ దేని నుండైతే కళా అవయవములు నిర్గత నిర్గ తొలగినవో తో అది అంటే అవయవములు లేనిది అని అర్థం నిరవయవం ఇచ్చా ఎందు అవయవములు లేవు అంటే అది అది పార్ట్స్ని దగ్గరికి చేర్చి తయారైంది కాదు ఇట్ ఈజ్ ఇప్పుడు స్పేస్లెస్ ఇట్ ఈస్ బియాండ్ స్పేస్ వితిన్ స్పేస్ ఉంటే అవయవాలు వస్తాయి స్పేస్ అవయవం అంటే స్పేషియల్ సో స్పేషియల్ రచన సో స్పేస్లెస్ స్పేస్కి అతీతమైనది టైంకి అతీతమైనది కనుక అది నిరవయవం అని మామూలుగా తెలివి ఆ చైతన్యము నిరవయవం అవయవములను ప్రకాశింపజేస్తుంది తాను నిరవయవంగా నిలిచి ఉంటుంది అన్న సినిమా దృష్టాంతం చెప్పచ్చు ప్రకా సినిమాలో తెర మీద అనేక ఐటమ్స్ ఉంటాయి డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కానీ వాటినన్నింటినీ ప్రకాశింపజేసే కాంతి ఉందే దాంట్లో ఐటమ్సే ఉండవు దాంట్లో డివిజన్సే ఉండవు దట్ ఈజ్ యునైటెడ్ ఏ సింగిల్ మొనోలిథిక్ హోమోజీనియస్ థింగ్ ఇట్ ఈజ్ సో ఓకే ఇంకా నిష్కలం శుభ్రం అది శుభ్రంగా ఉంటుంది శుభ్రంగా ఉంటుందంటే నిర్మాయో సర్ఫాయో పెట్టికి ఉతికి మంచి శుభ్రంగా ఉంటుందంటే సో ఏటు వరీ తీసుకు శుభ్రెండ్ వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసింది శుభ్రం ఏటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యస్మారజం నిష్కలంచ అతస్త శుభ్రం శుద్ధం అంతేనండి వీర రజమన్నాం కదా దాంట్లో రజోగుణ దోషాలు లేవు నిరవయవం అవయవములు లేవు అవయవములు ఉంటే దోషాలు వచ్చేస్తాయి ఏమిటి దోషాలు ఇక్కడ దోషాలు దుమ్ము అలాంటి దోషాలు కావు ఇక్కడ అవయవాలు ఉంటే రెఫ్రిజిరేటర్ వెనకాల దుమ్మి పట్టింది అలాగంటే దోషాలు అయింది కనుక అవయవములు ఉన్నాయనుకోండి ఈ అవయవములు ఒక కాలంలో దగ్గరికి చేర్చబడి ఉంటాయి కాబట్టి ఇది ఆది కలదు కలది సాది అదో దోషం సాదిగనుక శాంతము అది ఇంకో దోషం అంటే పుట్టుక మరణము గలది అశాశ్వతము కాల ప్ర కాలములకు లోబడి ఉండేది దేశములకు లోబడి ఉండేది ఇలాంటివి కూడా దొస్తాను సో నిరవయవము గనుక దేశ కాల పరిచ్ఛేదములకు అతీతమైనది దానిని నిర్దోషము అని మనం చెప్తున్నాం శుద్ధం అంటే శుద్ధం నిర్దోషం ఆత్మచైత ఇప్పుడు సినిమా తెర మీద సినిమా చాలా అధ్వాన్నంగా ఉందనుకోండి ఏం మీకు సమస్య కాదుగా బోళన వస్తాయి అలాంటి సినిమాలు అలాగే ఉండుంటాయి బహుశా సో చాలా అధ్వాన్నంగా ఉందనుకోండి అప్పుడు ఆ కాంతి అధ్వాన్నంగా ఉన్నట్టదు కాంతి ఉందో ఆ దోషాలు ఏముండవు సినిమా ఎంత బాగున్నా ఎంత బాగోపోయినా ఆ సంబంధం ఏమి కాంతి ఏమిటంటే అలాగే ఆత్మచైతన్యమోతుంది తర్వాత జ్యోతిషాం సర్వప్రకాశాత్మనాం అగ్న్యాదీనామీ త్యోతి అవభాసకం జ్యోతిషాం జ్యోతి జ్యోతి అంటే కాంతిమండలము కాంతిని కాంతి పుట్టేది కాంతిస్థానము కాంతి యొక్క ఆరిజన్కి జ్యోతి అంటే సో ద్యోతతే ఇది జ్యోతి ద్యోతతే ప్రకాశించుకున్నది జంభావమునో ఏదో అంటారు దాన్ని దాదులు జావించారు పాణిని మహర్షి ఎక్కడో ఉంటుందో సూత్రాల్లో సో జ్యోతిహే అయింది దాని నుంచి జాలోకొచ్చాం సో ఆ జ్యోతి అనేది ప్రకాశించేది ఇప్పుడు జ్యోతిషాం జ్యోతి జ్యోతిష్యులకు జ్యోతి జ్యోతిషాం బహువచనం అంటే అన్ని ప్రకాశించే తత్వములు సర్వప్రకాశాత్మనాం అన్నిటికీ కూడా ఏమిటో చెప్పండి ఉదాహరణకి అగ్నియాదీ నామకు అగ్ని ప్రకాశమే జ్యోతేగా ఈ ప్రపంచంలో మూడు జ్యోతుల్ని చెప్తారు అగ్ని సూర్యుడు చంద్రుడు అలా చెప్తారు వైదిక సంస్కృతిలో పొగలు సూర్యుడు రాత్రి చంద్రుడు సంధ్యాకాలంలో అగ్ని అని అలా విభాగం చేశారు మొత్తం కాలాన్నంతని కూడా కాలంలో ఉండే జ్యోతిష్లు మీరు పెట్టుకునే కో వత్తులో అన్నీ వీటిల్లోనే పడతాయి దేర్ ఆల్ పార్ట్ ఆఫ్ దీ స్త్రీ ఈ మూడు జ్యోతిష్యులు జగత్తులో వ్యాపించి ఉన్న జ్యోతి దేవుడు పెట్టిన దీపాలు ఉన్నాయి మూడును మనం పెట్టుకునే దీపాలు లేవు మనం పెట్టుకునే దీపాలు ఈ దీపాల నుంచే వస్తాయి దేవుడు పెట్టిన దీపాలు మూడు సూర్యుడు చంద్రుడు అగ్ని అంచేతనే మీరు ఏ సహస్రనామం తీసి చూసినా ఆ దేవుడికి మూడు కళ్ళు ఉంటాయి ఆ మూడు కళ్ళు ఇవే సోమసూర్యాగ్నిలోచనాయన మహా అని ఉంటుంది శివుడికి విష్ణువు కూడా అలాగే ఉంటుంది పార్వతి కూడా దేవి కూడా ఉంటుంది సోమసూర్యాగ్ని లోచన అని ఉంటుంది వెళితే సహస్రామంలో ఉంటుంది ఉండి తీరుతుంది మీరు వెతుక్కోండి ఎక్కడో ఉంటుంది ఎందుకంటే ఈ జగత్తంతా పరమేశ్వరుని యొక్క రూపము ఆ పరమేశ్వరుడికి మూడు కళ్ళు ఉన్నాయి ఇవి సోమసూర్యాగ్ని లోచన ఇంతే మూడు కళ్ళు అంటే సో ఆ మూడు ప్రధానమైన జ్యోతిష్యులు ఇక్కడ జ్యోతిషామంటే సర్వప్రకాశానం అగ్నియాదీనామే అగ్ని సోమ సూర్య ఇంకా మిగతా అన్నీ మీరు కలుపుకోవచ్చు వీటన్నిటికీ కూడా జ్యోతి ఆత్మ ఆ బ్రహ్మాత్మ జ్యోతి ఎలాగండి వీటన్నిటికీ అది జ్యోతి ఎలా అండి అవభాస వీటన్నింటినీ ప్రకాశింపజేసేది అది ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఆలోచించండి గదిలో దీపం ఉంది అని మీరు మీరు తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నారు గదిలో దీపం ఉందని తెలుసుకుంటున్నారు మీరు మీరు మీ దీపం తెలుపుడు చేస్తుందా దీపా ఉనికిని మీరు తెలుపుడు చేస్తున్నారా దీపా మీరు తెలుపుడు చేస్తున్నారు అంతే కదా మీ యొక్క దీపం తెలుపుడు చేయట్లేదు కరెక్టేనా కదా మరి మీ యొక్క ఉనికిని ఎవరు చేస్తున్నారు మీరే మెలుపుడు చేస్తున్నారు అంటే అర్థం ఏంటి యు ఆర్ ది ది లైట్ జ్యోతి ఈజ్ ఎవిడెంట్ టు హూమ్ టు యూ యూఆర్ ఎవిడెంట్ టు హూమ్ టు యూ కదా సో ది లైట్ ఈజ్ ఎవిడెంట్ టు యు ఆర్ ఎవిడెంట్ టు యు సో దట్ మీన్స్ ది లైఫ్ ఈజ్ ఎవిడెంట్ టు దిస్ సెల్ఫ్ యు అంటే సెల్ఫే కదండి ది లైట్ ఈజ్ ఎవిడెంట్ టు ది self అండ్ సెల్ఫ్ ఈజ్ ఎవిడెంట్ టు ది సెల్ఫ్ ఇప్పుడు ఏది గొప్ప జ్యోతిష్ అంటాను సెల్ఫ్ సెల్ఫ్ అని నేను పెద్ద ఎక్కువ వాడను ఏదో మాటవలసన్నాను సెల్ఫ్ అని ఉంటే అన్న ఆత్మ అనే అంటాను ఇక సెల్ఫ్ సెల్ఫ్ అని ఐ డోంట్ లైక్ ఇట్ ఇక దీ అనే పదాన్ని ఎవరికి తోసిన అర్థంలో వాడు వాడతాడు ఆత్మా అంటే వీఆర్ క్లీన్ ఆత్మ రాత్మన్ అట్ కాబట్టి సర్వము ఆత్మకు గోచరం అవుతోంది ఆత్మ స్వయం గోచరము సర్వము ఆత్మ చేతి ఆత్మ స్వయం ప్రకాశము కాబట్టి జ్యోతిషాం జ్యోతి బయట నున్న వాటి బయటనున్న దీపాల్లో నేను కనబడుతున్నాను అని మీరు అనుకున్నారంటే మీరు దేహాన్ని బట్టాలనుకుంటున్నారు బృహదారంకంలో జ్యోతిర్బ్రాహ్మణము అని ఒకటి ఉంది చాలా మంచి టెక్స్ట్ నేను అమెరికాలో బాధని చెప్పాను చాలా పకడ్బందీ అయిన టెక్స్ట్ సెక్షన్ జ్యోతి ఏమిటి అని చర్చి అక్కడ కింగ్ అని నాని ప్రారంభం అవుతుంది యాజ్ఞవల్క్యో ఇంకో మహర్షి యొక్క సంవాదం సో ఇప్పుడు చీకటి గదిలో ఉన్నారు చీకటి గదిలో మీరు నిలబడి ఉన్నారు ఇప్పుడు అక్కడ జ్యోతి ఉందా లేదా అంటే బాహ్య జ్యోతులు ఏం లేవు కానీ బాహ్య జ్యోతులు ఏం లేవు ఇదంతా చీకటి నేను చీకటి గదిలో నిలబడున్నాను అని తెలుసుకునే జ్యోతి ఒకటి ఉందండి ఆ జ్యోతి మీరే అక్కడ ఇంకో జ్యోతి కూడా చెప్పారు ఆ ఇంకో జ్యోతి ఏమిటంటే శబ్దాన్ని జ్యోతిగా చెప్పారు ఇప్పుడు దీప దీపం ఉంటే ఏమిటవుతుంది దీపం ఉంటే మిగతా పదార్థాలన్నీ కనపడితే మనుషులందరూ కనపడుతూ ఉంటారు ఆ దీపం అయిపోయింది అనుకోండి అప్పుడు ఇక్కడ ఏమంటాడంటే నేను ఇక్కడ ఉన్నాను నువ్వు అదే జాగ్రత్తని చెప్తాడు సో హీ గివ్స్ అ సౌండ్ నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు ఇటు రాకు ఇటు వచ్చాడు నావే వాడతావు కాదు చవడా ఉంటుందని చెప్తాడా దేవుడా అక్కడ వాడికి ఆ ఎక్కడ ఉన్నవాడో నువ్వు వాడతాడు వాడు అంటే ఇక్కడ ఈ మూలం ఉన్నాడు అని వీడు ఇక్కడ జ్యోతిష్ శబ్దం శబ్దం జ్యోతిష్ సుశల ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తారు వేదాంతంలో ఆ శబ్దమును కూడా ప్రకాశింపజేసి జ్యోతిషేమిటి ఆత్మ జ్యోతిషాం జ్యోతి ఆ జ్యోతిష్ స్వరూపం మీది సో మనము మన స్వరూపం విషయంలో ఎంత పొరపడ్డామో చూడండి జగత్తును మనం ప్రకాశిం మీరు జగత్తుని ప్రకాశింపజేస్తున్నారండి మీరు మీరు జగత్తుని ప్రకాశింపజేయకపోతే ఆ జగత్తు మూలపడు ప్రకాశించదు జస్ట్ రిజల్ట్ షాయి ఇప్పుడు ఒక షాప్ ఎవడో ఓపెన్ చేశాడు ఆ బస్తీలో వాడు ఎవడో ఆ షాప్కి వెళ్ళలేదు ఏడు ఉందా టాప్ బతుకు యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మర్స్ యూఆర్ ఎవ్రీథింగ్ అసలు ముందు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలండి మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదనుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే వాడు ఎన్నికలు కూడా ఏమీ చేయలేడు పూజ స్వామీజీ నన్ను అంగీకారం అన్నారు నేను ఎడ్యుకేట్ చేశాను ఎందుకు వచ్చింది మనకి అమెరికా ఈ వేషము మనం ఎందుకు ఈ అమెరికా గిడిఎన్ తోటి దానితోటి స్వామీజీ రమ్మన్నారు ఇంకా గురువు ఆదేశం వెళ్ళాను వెళ్తే ఆయన తొమ్మిది నుంచి పదింటి దాకా పాఠం అయింది అందరూ వంద మంది ఉన్నారు నేను కూడా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను స్వామిజీ క్లాస్ కదా గంట క్లాస్ అయింది అందంగా క్లాస్ నేను ముందు వచ్చేస్తున్నాం నన్ను పిలిచాను దూరం నుంచి వెళ్ళాను నెక్స్ట్ క్లాస్ నువ్వు ఏమిటి ఈ నూట యాభై మందిగా వీళ్ళందరూ మహా విద్వాంసులు అమెరికా ఇండియా నుంచి అమెరికా వచ్చారు ఇండియా నుంచి అమెరికా వచ్చారంటే వాళ్ళ దేవతలతో సమానం మనమేమో మత్స్యం ఎక్కడో దేవ వరవ క్లాస్ చెప్పడం ఏంటి అని అనుకుని కానీ మళ్ళీ స్వామీజీ ఏం చెప్పను పైగా టికెట్ పెట్టుకుని అక్కడికి వెళ్ళింది ఉంటే భోజనం చేయడానికి కాదు కదా సో సరే బితుకు బితుకుమంటూ ఏం చెప్పమంటారు అన్న ఏం చెప్పమంటారంటే యజుర్వేదంలోని మంత్రాలేమైనా కొన్ని చెప్పుకునేసి వెళ్ళిపోయారు ఇంకా డిస్కస్ చేస్తారా ఏమి ఏదో ఒకటి వచ్చిందో ఏదో చెప్పమంటారు అన్న అసలు నిజానికి అలా ఏం చెప్పమంటారో నేనే చెప్పమంటే ఇంక నువ్వేం పాఠం చెప్తావో అన్నా అని కూడా అలా అన్నా అనొచ్చు సరే వెళ్ళాను వెళ్తేనే భయపడితే వెళ్ళాను భయం భయంగానే స్టేజ్ మీద కూర్చున్నాం వెంటనే అనుకున్నా ఒళ్ళే పాఠం బాగా చెప్పలేకపోతాం చెప్పలేకపోతే నష్టం ఏమిటి ఆయన మంచి టీచర్ అని మళ్ళీ ఇంకోసారి ఆ విడితే రానివ్వరు ఇంతే కదా మన అల్వాల్లో మనం కూర్చున్నాం మనం తెలుగులో పాఠం చెప్పుకోవచ్చు ఇప్పుడు వీళ్ళందరికీ పాఠం చెప్పి వీళ్ళందరికీ మెప్పు నాకు నేనేం చేసుకోవాలి జయ వీర హనుమా జయ శ్రీ గణేష్ ఆయన మహానుమా అవబెట్టే పాఠం అంటే బస్ నెవర్ లుక్ బ్యాక్ ఎగైన్ రియల్ కాబట్టి ఈశ్వరుణ్ణి శరణు వేడి మన మన అవరోన్ పొటెన్షియల్ విషయం రికగ్నైజ్ అండ్ దెన్ యూ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జీవితంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే వాటిని ఏర్భవించొచ్చి కాబట్టి ఐ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ నథింగ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ మీ అనేటువంటి పూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి కాబట్టి అగ్నియాదీనామే సో ఆ వాక్యం తర్వాత వాక్యం ఇంకా మొదలుపెట్టొద్దు అగ్నియాదీనామకి తద్జ్యోతి అవభాసకం ఆత్మజ్యోతి ఉన్నదే అగ్ని సూర్యుణ్ణి ప్రకాశింపజేస్తుందండి కాబట్టి అది తర్వాత వస్తుంది తర్వాత మంత్రంలో చెప్తాను సో ఆత్మజ్యోతి మీ స్వరూపము కాబట్టి మీ స్వరూపం గురించి మీకు బాగా తెలియకపోవచ్చు కానీ ఆత్మవిదో విధు ఆత్మవేత్తలకు తెలుసు మనిషి హృదయంలో ఉండే చైతన్యము అది బ్రహ్మ సంగతి ఆత్మవేత్తలు ఎదుగుతూ వాళ్ళకి వాళ్ళకే సందేహం లేదు సో వీల్ కమ్ బ్యాక్ టు ఓం పూర్ణమిద పూర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాదశిష్యం శాంతి